మీ కృపా నిరంతరం మాకు తెలిసి నా ప్రశ్న జీవితంలో నీలా ఉండాలని ఎంతో ఆశున్నది jeevitam lo leela undalani esunalo kentu a shunadi teeru nana korikam cherithi prabhu padala chentam teeru nana korikam చేరితి ప్రభు పదల చింత జీవితంలో నీలా ఉండాలని విసునాలు ఎంతో ఆసున్నది పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములు పరిశుద్ధతలు ప్రార్థించుటలు A massive impact, a massive impact. You make it feel joy to sleep, the most valuable you will take. You make it feel joy to sleep. You make it feel joy to sleep, the most valuable you will take. నీలాగే చేసి నీతో నేను నడచి నీ దరికి చేరాలని తీరు నా నా చేరితి ప్రభు పాదల చింత జీవితంలో నీలా ఉండాలని ఇసు ప్రభువా ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని భువా ఎంతో ఆశున్నది కూర్చుండుటలు నిలుచుండుటలు ప్రార్థించుటలు ప్రేమించుటలు కూర్చుండుటలు నిలుచుంటుటలు మాట్లాడుటలో ప్రేమించుటలు నీలాగే ఉండాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడిసి నీదరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడిచి నీదరికి చేరాలని తీరు నా నా కోరిక చేరి ప్రభు పాదాల చింత జీవితంలో అదలు స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ జీవంగల తండ్రి జీవాధిపతి సర్వనదుడ సర్వశక్తి సంపూర్ణ నికు అన్నీ సయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రవ్వా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభా నీకు ఎంతో అన్నాలయ్య ఈక మీ సన్నిధికి మేము వచ్చిన మా హృదయాలు సరి చేయండి మా తండ్రి ఈసయ్య ప్రతి ఇష్ట అంగీకారం ఉండగా మీ సంపూర్ణత సారలత పరిశుద్ధ నడిపించండి ప్రభావ మీ నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకం దండి పరలోక జ్ఞానం మీ వాక్యము సత్యాన్ని మీ గ్రహించేలాగిన మా ఆత్మీయ నేతలు ఇప్పటి మిరే మీరే వాక్య నిర్మాతతో మాట్లాడమని ప్రార్థిష్టం ఇక సమాప్తి చివరి అంచుక మేము వచ్చేసినమైన భయంకరమైన కాలంలో మేము ఉంటున్నామునైనా ప్రతి దినం ప్రతి క్షణం అయినా మీ కొరకు జీవించాలా సహాయపడండి మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలా నైనా ఏసయ అనేకులు మేము సిద్ధపరచాలా తండ్రి అలాంటి సేవలు మనం నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామము ప్రార్థిష్టాం తండ్రి ఆ మీన్ అయితే ఏసు ప్రభు ఆయన సేవా జీవితం ఆరంభమైనప్పుడు ఆయన గలనీయ ప్రాంతంలో నుంచి వస్తు ఆ టైంలో చూడండి కాబట్టి ఆ టైంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్త చేసుకుంటే యోహాన్ చేత అతను యేసు ప్రభు బాసం పొందటం మనం చూస్తాం ఇక్కడ మార్కు శు వార్త ఒకటో మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చిన్నాడు నేను వంగి ఆయన చెప్పులు వారును విపుటకు పాత్రని కాను కాబట్టి యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి కాబట్టి మన ప్రభు ఎంత గొప్పవాడు అనే విషయం అక్కడ మనకు చెప్పబడుతుంది కాబట్టి బాపీసము యోహోను యేసు ప్రభు బాపమిస్తున్నాడు తర్వాత నా వెనక నాకంటే శక్తివంతుడు అంటే యోహోను ఒక పాత్రలాగా అవి ఆయన ఆయన మార్గం సరళదీసి ఒక దూతలాగా కనిపిస్తూ ఉంటాడు అక్కడ అయితే అప్పుడు యోహోను సాక్ష్యం ఇస్తున్నాడు నేను నీళ్ళల్లో మీకు బాప్యసం ఇచ్చి తిని ఆయన పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్యసమిచ్చును ఇంకొక దిక్కు ఏముందంటే పశుధాత్మలోను అగ్నితోనూ బాపిసమిచ్చాను ఇంకొక ప్లేస్లో మతేశ్వార్తలు ఉంటుంది అది అయితే ఇది మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఏంటంటే ఆయన ఏహో నీళ్ళలో బాప్య కానీ ఇంకొక బాపీసం గురించి ఆయన అక్కడ ఏంటంటే ఆయన ఇచ్చే బాపం అది అభిషేకం అన్నట్టు అది అగ్నితోను ఆత్మతోనూ అగ్నితోనూ బాపిశ ఇస్తాను అంటే ఫైనల్ అన్నట్టు అది కాబట్టి అలాంటి అభిషేకము అది ఏసు ప్రభుత్వ తప్ప ఎవరు కూడా ఇవ్వలేరు చూడండి కాబట్టి ఆ అభిషేకం పొందుకున్న వాళ్ళ సేవా జీవితం ఎట్లుంటుందో బహు విజృంభించి ఉంటుంది కాబట్టి ఇది వ్యవహాన్కి అర్థమైంది వ్యవహాన్ అది జ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి ఆ ఒక మాదిరిలాగా మన ప్రభుకి అతను బాపేసి ఇవ్వటం తర్వాత ప్రభు గురించి అతను సాక్షి ఇవ్వటం చూస్తున్నాం మన జీవితం నీ జీవితం ఆ జీవితం అంతే భక్తుడు ఏ రీతిగా అరణ్యంలో కేక వేసిండు రాజ్యం సమీపించింది మారుమని స్పందమని ఆయన అరణ్యంలో కేక ఆయన ఎందుకంటే బాప్యసం ఇచ్చే యోహాన్ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది చూస్తాం మనం లోకాస్తు వార్తలో అధ్యాయంలో ఆయన అరణ్న్నప్పుడు దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండే లేసి ఆ దేశమంతా ప్రకటించి మారు పొందండి పాప క్షమాపణ పొందండి అని పరలోకరాజుని సమీపించని ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఆరంభించండి ఫస్ట్ బోధ తర్వాత ఆయన బాప్యసం పొందిన తర్వాత అంటే ఒక మాదిరి దేవుడు ఎట్లా మనుషులు ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా తన తన కార్యాన్ని నెరవేరేస్తారు విషయం మనం ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాలా అయితే ఆ దినములలో గసు గలలోని నజరైతేకొచ్చి యోవర్ధానంలో యోహం చేత బాప్యసం పొందాను తర్వాత వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకొచ్చా ఆకాశం చీల్చబడి పరిశుధాత్మ పావును వల్లే తన మీదకి దిగి వచ్చిట చూచను కాబట్టి ఆయన ఎప్పుడైతే ఒడ్డుకొచ్చిండో పరశుధాత్మ అభిషేకము మన ప్రభు మీదకి వచ్చేట్టు మనం చూస్తాం కాబట్టి విశ్వాసుల జీవితంలో ఇది ఒకటిని గమనించిన ఏంటంటే చూడండి ఎప్పుడైతే రక్షణ బంధుతుడో ఇక్కడ మన ప్రభు ఒక మాదిరి చూపిస్తాడు ఎందుకంటే ప్రతిదీ మన ప్రభు చూపించాలి మనకి కాబట్టి మన ప్రభు ఏం చూపించాడు అది మనము ఇతరులకు ప్రకటించినప్పుడు వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ జీవన విధానము వాళ్ళ ప్రార్థన జీవిత విధానము వాళ్ళ సేవా జీవిత విధానం సమస్తము మార్పులు ఉంటాయి ఏ రీతి కన్నప్పుడు అర్థం చేసుకోవాలా ఆయన ఆయన కూడా ఒక ఒక మనిషిలాగానే ఉన్నాడు కదా ఇప్పుడు నీలాగ నాలాగ ఉన్నాడు ఇప్పుడు ఏసు ప్రభు ప్లా స్థానంలో నువ్వు నేను అనుకుని ఉపమనాలా మన ప్రభు ఆ మాదిరి చూపించుండు ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలా ఇది మనకి ఎట్లా వర్తిస్తుంది ఈ వాక్యం అని మనం అర్థం చేసుకుంటే మనం కూడా బాపేశం పొందిన తర్వాత పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళమా కాగా సరే కానీ ప్రతి ఒక్కరి దేవుని అభిషేకం వస్తుంది అనేది ఒక ఒక ఉదాహరణ ఒక చిహ్నం ఇక్కడ ఒక ఒక ఒక ఒక విధానం ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఒకవేళ రాలేదంటే నువ్వు పొందుకోవాలా ఎందుకంటే ఆయన బంధు ఆయన ఆయన మీదకి వచ్చింది అభిషేకం లక్ష్మీ ఆయన కూడా బాప్ సంబంధి బయటకు రాగానే పరిశుధాత్మ వచ్చింది కాబట్టి నీ నా జీవితంలో కూడా అట్లా రావాలా అది ఒక విధానం కొంతమంది బాప్ సం పొందినా కానీ పరిశుధాత్మ అభిషేకం ఉండదు కాబట్టి ఎవరు చెప్పాలా ఈ వాక్యం వాళ్ళకి అర్థమైతే వాళ్ళు గ్రహించగలరు కానీ చెప్పేటోళ్ళు ఎవరు ఏదో ఏదో వాక్యం చెప్పుకొని అయితే యథావిధికి వెళ్ళిపోతుంది సంఘం ఏదో వాక్యం చెప్పుకున్నారు ఆదివారం చర్చలు వాక్యం చెప్తారు ఏదో చెప్తారు వెళ్ళిపోతా ఉంటారు విశ్వాసులు ఎట్లా ఉన్నారు సేవకులు సేవకులు లాగా ఉన్నారు విశ్వాస విశ్వాసాలు వాళ్ళు శిష్యులులాగా తయారు కావాలా వాళ్ళు కూడా సేవ ఆరంభించాలా అనేది మన ప్రభు చూపించే విధానం అనట్టు రక్షింపబడ్డ వాళ్ళందరూ ఎట్లా వాళ్ళ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని స్టార్ట్ చేయాలంటే మన ప్రభు మనం నేర్చుకోవాలా ప్రభు చెప్తున్నారు ఇది కదా అయితే అప్పుడు ఆయన పరిశుధాత్మ మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది మరియు నువ్వు నా ప్రియ కుమారుడు నేను ఎన్నో ఆనందిస్తాడని ఒక శబ్దం ఆకాశించొచ్చింది వెంటనే పరిశుధాత్మ ఆయన అరణ్య తీసుకొని పోయింది ఇది ఇక్కడి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎప్పుడైతే ఆయన నా ప్రియ కుమారుడు అని ఆయన సంబోధించిండో ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ప్రియ కుమారులమే కాబట్టి ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఆయన మాదిరి ఆయన దేవుడు కదా ఎందుకు బాపసం పొందాలా ఆయన ఎందుకు పరశుదాత్మ పొందాలా పరిశుధాత్మ అభిషేకము ఇచ్చే ఆయన ఎందుకు పొందుకోవాలంటే ఒక మనిషిలాగుండి మాదిరి చూపిస్తాను మీరు ఎట్లా సేవ చేయాలని ఆయన ఆయన కార్యం ఎట్లా నెరవేర్చాలనేది దేవుడే దిగి వచ్చి ఆ మాదిరి చూపించి మనకి అవన్నీ చూపించి పెట్టిండి ఆయన కానీ మనుషులు ఏం చేస్తున్నారు అది అర్థం చేసుకోకుండా ఏదేదో ఏదేదో చేసుకుంటూ పోతా ఉన్నారు కానీ విశ్వాసాలు ఈరోజు సంఘంలో చూస్తే ఎంత భయంకరమైన దుఃఖం అనిపిస్తుంది వాళ్ళకి ఏం తెలియదు పాపం ఎట్లా పోవాలో తెలియదు కానీ ఈ రీతిగా వాళ్ళని వాళ్ళ ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో రక్షింపబడ్డ వాళ్ళు ముఖ్యంగా ఈ వాక్యాల వాళ్ళు చెప్పినప్పుడు ఏసు ప్రభు ఏ రీతిగా ఆయన సేవను కొనసాగించను నీ నా జీవితంలో అట్లా ఉండాలనేది ఇక్కడ నుంచి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని స్టార్ట్ చేసి తీసుకుపోతుంటే వాళ్ళు ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ వాటి జయిస్తారు యేసు ప్రభు ఎట్లా జయించాను ఇవి మనకు ఎందుకంటే వాక్యం ఈ ఉంది మన ప్రభు ఈ రీతిగా జయించు కూడా జయించాలా ఇది ఒక ఆత్మీయమైన సత్యం అని ఆ వాక్యంలో వాళ్ళు నడిపించకుండా తీసుకుపోతూ ఉంటే బహు విశేషంగా ఉంటుంది వాళ్ళ సేవ ఎవరు రీతిగా కష్టమే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు అది కాబట్టి నాకు దేవుడు చూపించింది ఏంటంటే ఈ రోజు నేను గమనించిన ప్రభు ఎందుకు ప్రభు అంటే దేవుడు నాకు ఈ వాక్యం చూపించాడు కాబట్టి నాకేమి చూపిస్తున్న ప్రభు అంటే ఇప్పుడు నువ్వు చేయాలి అది నువ్వు ట్రైన్ చేయాల ఆ వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడే వాళ్ళు కనిపిగలుగుతా ఉంటుంది వాళ్ళ వాళ్ళ విధానం ఏందో నేను ఎందుకు ఏర్పరచుకున్న రక్షిం రక్షింపబడి చేయాలి ఎలాంటి సంకల్పం నేను కలిగి ఉన్నానో అందరు పట్లనేది నువ్వు చూపించాలా ఎందుకంటే దేవుడు మనకు చూపించడు మనకు బయలుపరచబడిన ఈ సత్యము సంఘాల్లో మనుషులు విశ్వాసాలు చూపించి వాళ్ళు మనం ప్రోత్సహించాలా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయాలా వాళ్ళని ప్రభు మార్గంలోకి నడిపించి ఈ వాక్యంలో వాళ్ళు నడిపించి బలపరిస్తే ఎవరు కూడా శ్రమల గుండా భయపడరు ఇక్కడ దేవుణ్ణి శోధనకు అప్పజెప్పిండు తండ్రి పక్షుద అరణ్యంలోకి త్రోసుకొని తీసుకొని వెళ్ళిపోయింది ఆయన శోధనకు అప్పజెప్పిండు తండ్రి కాబట్టి శోధన ఉంటుందని చెప్తున్న అక్కడ ఎందుకంటే నువ్వు అరణ్యంలో కాబట్టి శోధన అది జయించినప్పుడే నువ్వు నీ పరిచయలో ముందుకు పోగలవు కాబట్టి దేవుడు కూడా టెస్టులు పెట్టిండ టెస్టులు ఉంటాయి మనకు కూడా ఇవన్నీ ఎదురవుతాయి నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమే వీలదు రక్షింపబడ్డ జీవితం ఎట్లనే ఉండాలి మన ప్రభుని చూసి మనం నేర్చుకోవాలా ప్రతిదీ ప్రభువే మనకు మార్గం ఏసు ప్రభు మన తండ్రి మన ఏ రీతిగా మాదిరి చూపించిండో అదే మాదిరి మనం కూడా నేర్చుకున్నాం కాబట్టి ఆ మాదిరి ఇతరులకు కూడా మనం చూపించాలా ఒకవేళ మనం నేర్చుకోపోతే ఈ ఇంకా మనం నేర్చుకోవాలా అని అన్ని విషయాలన్నీ ఎట్ట జయించాలని చెప్పిండ్రు వాక్యంతోనే సైతం మీద విజయం పొందాలా కాబట్టి ఈరోజు వాక్యం మీద చెప్పబడిన వాక్యము బయటకు పోయినాకే మర్చిపోతున్నారు ఇంకా విజయం ఎక్కడ సైతం మీద ఆయుధమెంట పొందుతారు వాళ్ళు మర్చిపోయినాక ఇంకా అది ఉండదు కదా అందుకు వాళ్ళు బలహీనం అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకది కనువిప్పు కలిగించాలా వాళ్ళకది ఆ రీతికి మనం ప్రకటించాలా అది దేవుని విధానం అయితే ఆయన శోధింపబడినప్పుడు కానీ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఆయన చెప్పిన తర్వాత దేవదోతులు వచ్చి ఆయన పరిచర్ చేయటం ఆయన విజయం పొందటం అవన్నీ ఉంటాయి అందుకే మన ప్రభు అంటుడు చూడండి ఆయన పదమూడు ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములు నలభై దినములు అడవే మృగములతో కూడా ఉండేను అంటే మృగాల మధ్యలో ఉన్నడు ఆయన అంటే అరణ్యములు ఉన్నాడు ఈ రోజు అన్ని మన చుట్టూ ఇప్పుడు మనం ఉందే మృగం మృగ ఇది సైతాను కాలం ఇది సైతాను అడవు మృగంలాగా పడి మనుషుల మీద పడి గవర్నమెంట్ మీద పడి మనుషులు జబర్దస్తి చేస్తూ పాపంలో నడిపిస్తున్నవాడు ఇది మృగం కదా ఇప్పుడు మనం లేవంటారు మృగముల మధ్య మన ప్రభు ఆ రీతిగా ఎట్టున్నాడు ఈ రోజు నువ్వునే కూడా మనం మృగాల మధ్యలో ఉన్నాం అయినా మన ప్రభు మన సహాయకుడు ఏసు ప్రభు ఆయన ఆత్మ మనలో ఉంది అందుకు పరిశుధాత్మ ఇచ్చిండు ఆత్మ లేకపోతే మృగాల మధ్య విజయం పొందలేం దేవుని శక్తి లేకపోతే సైతాన్ని మీద విజయం పొందలేం మనం దేవుని వాక్యం లేకపోతే మనం విజయం పొందలేం కాబట్టి మృగాల మధ్య ఆయన ఉన్నాడు దేవదూత మరియు పరిచయం చేసిండడు దేవదూతల్లో పరిచయం చేసింది సాయం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి దూతలు కూడా మన పక్కన ఉంటాయి ఎందుకంటే మన కాపల మన మనం కాపాడడానికి దేవుడు దూతలు పెట్టిండు వాళ్ళు ఉంటారు మన పక్కన ఎప్పుడు సాయం చేస్తూ ఉంటారు అయితే పదిహేను వచ్చినంలో ఇక్కడి నుంచి సేవ స్టార్ట్ చేస్తారు మన ప్రభు కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది మారు పొంది సువార్త చెప్పుచు సువార్త దేవుని సువార్త ప్రకటించు గడిలోకి వచ్చిందంట మన ప్రభు కాలము సంపూర్ణమైంది అంటే ఇప్పుడు కాలము సంపూర్ణం ఉంది కాబట్టి మీరు దేవుని రాజ్యం సమీపించింది ఇప్పుడు సమయం ఉంది మీకు కాబట్టి దాన్ని సంపూర్ణం చేసుకోండి ఎందుకంటే దేవుని రాజ్యం సమీపించింది మళ్ళీ మీకు అలాంటి శువార్త మీకు దొరకపోవచ్చు కాబట్టి మీ జీవితంలో రాకపోవచ్చు కాబట్టి ఈ రోజు మీరు నమ్మండి శువార్త ఏముంది సువార్త కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం స్తంభించిన కనుక మారు మనిషి పొంది సువార్త నమ్ముడని కాబట్టి ఇది సువార్త మీరు నమ్మాలని మనుషులకు మనం చెప్పినప్పుడు ఆయన చెప్తూ గలలే ప్రాంతానికి ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు చూడండి ఇప్పుడు మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన బాప్సం పొందిండు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నాడు శోధనకు అప్పజెప్పబడి విజయం పొందిండు తర్వాత ఆ విజయం పొంది అట్నే ముందుకు వెళ్ళిపోతూ సువార్త ప్రకటించుకుంటా పోతున్నాడు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే పత్తి శోధన మీద నువ్వు విజయం పొందాలి నువ్వు సేవకు పోవాలని నీకు ఇదే మాదిరి అన్నట్టు ఆయన ఎట్లా జయించి ముందుకు రెండో నువ్వు నేను జయించగలము అని మన ప్రభు మనకు నేర్పించుకోవాలి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మన ప్రభువు ఏ రీతి కొనడు ప్రతి విశ్వాసి వాళ్ళ ఆత్మీయ జీవితం ఎట్ట కొనసాగించుకోవాలా ఎట్లా వాళ్ళని ట్రైన్ చేయాలా అనేది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మన సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల విశ్వాసాల మధ్య దేవుని సేవకుల మధ్య మనం ఉన్నప్పుడు అలాంటి పరిచర్ ప్రభు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేయాలా వాక్యంలో నుంచి ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి అసలైన పునాది ఎట్లా వాళ్ళకి ఇయ్యాలా దేవుని వాక్యంలో పునాది మీద ఎట్ట తీసుకొని రావాలనేది ఈ వాక్యం నుంచి మనం నేర్చుకుంటే వాళ్ళు ఆ రీతిగానే ఎట్ట విజయం పొందాలవన్నీ మనం ట్రైన్ చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం ప్రకారంగా అది విజయం పొందు తైతన్ మీద తర్వాత ఆయన విజయం పొందిన తర్వాత ఆ సోదలు అన్ని ఆయన తర్వాత ఆయన సేవ ఆరంభమైనట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాడు నిన్ను శోధిస్తాడు భయంకరంగా ఎందుకంటే దేవుడే నిన్ను శోధన కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని ఎట్లా నడిపించిండో అయితే మన ప్రభువు ఎట్లా ఆయన జయించిండో పతిశ్రమని అట్టనే జయించి ముందుకు ఆయన విశేషమైన కార్యాలు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడి నుంచి ఆయన గలలియ సముద్రానికి ఆ తీరానికి ఆ గలయ ప్రాంతానికి అవన్నీ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎంతో మంది దయ్యాలు పట్టిన వాళ్ళు రోగాలతో ఉన్న వాళ్ళందరిని వచ్చి అందరిని ఆయన విడుదల ఉంటాడు చూడండి ఇప్పుడు ఎలాంటి సేవ నీ కొరకు నా కొరకు దేవుడు పెట్టిండు అనేది మాదిరి అక్కడ చూపిస్తున్నారు మన ప్రభు ఆయన ఎప్పుడైతే వాటి మీద విజయం పొంది ముందుకు పోతుంటే ఎంతో మంది వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ప్రభు విడుదల కల్పించిండు చూడండి ఒకవేళ మనమే ఆ రీతిగా ఉండి మనం వెళ్ళలేకపోతే ఆ దయ్యాలు అట్టే శరలోనే వాళ్ళు అట్లనే చనిపోతారు కదా వాళ్ళు ఆ రీతిగానే వాళ్ళ జీవితాలు ముగించిపోతాయి కానీ చూడండి అందుకు మనకి విశ్వాసుల్లో ముఖ్యంగా సేవకులు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వాక్యం తొట్టు మొగ్గు చూపి ముందుకెళ్ళినప్పుడు వాళ్ళ సేవలో విశేషమైన కార్యాలు జరుగుతాయి ఎట్లా విజయం పొందాలా దేవుడు చెప్పిండు వాక్యంతోనే సైతం మీద విజయం పొందిడు మన ప్రభు ఎందుకంటే వాడు టెంప్టేషన్ చేసిండు వాడి రెచ్చగొడుతు సైతాన్ని ఒక దశలో కాబట్టి మనం మటుకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావాన్ని ఆ రీతిగా ఎట్లా ఆ శోదల మీద విజయం పొందినవు ఈ రోజు నేను ఎట్లా విజయం పొందాలా ప్రభు సాయం చేయ ప్రభావ అనే విశ్వాసంలో ఫైత్ లో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు విజయమిస్తాడు ఆయన ఆ ప్రాంతాల్లో పోయినప్పుడు ఎంతో మందిని బాగు చేసిండు ఎంతో మందిని స్వస్థత తీసుకొచ్చిండు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ప్రభువు ఏ రీతి చెప్తున్నాడు ఆయన ఏం చేస్తుడు సువార్త ప్రకటించుకుంటూ పోతుంటే మార్కు సువార్త అధ్యాయం పదహార వచ్చిన ఆయన గలలియ సముద్ర తీరంలో వెళ్ళిచుండగా సీమోను సీమోను సహోదరు ఆంధ్రేయ సముద్ర వల వేట చూచాను జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులు పట్టు జాలర్లుగా చేసేది అని వారితో చెప్పాను ఇది మనం అర్థం చేసుకోవాలి ఏసు ప్రభు ఒక్కడే తన జీవితాన్ని ఆయన ఒక్కడే మాంప్సం పొందిండు తర్వాత పరిశుధాత్మ పొందుకుండు శోధనకు అప్పచెప్పిన తండ్రి విద్యం పొందిండు సేవ చేసుకుంటూ వస్తున్నాడు ఒక ప్రాంతానికి వచ్చేవారికి జాలర్లు కనిపించినారు చేపలు పట్టే వాళ్ళు కనిపించారు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సముద్ర తీరాన చేపలు పట్టేటోళ్ళు పొద్దుగా లేచినప్పుడు వాళ్ళు ఆ ధోనిలన్నీ బయటకు వచ్చేస్తాయి సముద్రం నుంచి అన్ని బయటకు వస్తాయి ఇప్పుడన్నా మీరు సముద్ర తీరానికి పోతే తెలుస్తది ఎందుకంటే మా ఊరు సైడ్ సముద్రాలు కాబట్టి ఇప్పుడన్నా మేము అటు వెళ్ళినప్పుడు మాకు అనిపిస్తా ఉంటాయి పొద్దున్న రాగానే అందరూ ఒక్కరొకరు ధోని అన్నీ లైన్గా వస్తాయి అన్నట్టు సముద్రం నుంచి బయటకు వస్తాయి రాత్రి ఎప్పుడో పోతారు చేపల పట్టినకి అయితే మన ప్రభు కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ పైన దేవుడు పిలిచిండా లేకుంటే ఇంక ఎంతమంది పిలిచిండు ఒకవేళ పిలిస్తే వాళ్ళు ఎందుకు రాలేదు అనేది నాకు సందేహం ఉండే అయితే నాకు అనిపించింది ఒకటి దేవుడు నాకు చూపించింది ఏంటంటే పిల్లబడ్డ వారు అనేకులు ఏర్పరచబడ్డేవారు కొంతమంది అన్నాడు ఆ వాక్యం నాకు దేవుడు చూపించింది అంటే అక్కడ ఉన్న గలీల ప్రాంతంలో ఆ సముద్ర తీరాన చాలా మంది ఉన్నారు కానీ అందరిని పిలిచి ఉండొచ్చు మీరు మీరు నా వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలర చేస్తానంటే వాళ్ళు అనుకోండొచ్చు అయ్యా ఈయనెందుకు చెప్తాను ఈయన పెట్టి మన పోవాలా ఈ వృత్తులు పెట్టి మనుషులు బట్టి అని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ అట్టని చెప్పుకుంటూ ఉండొచ్చు ఆయన కానీ ఒకసారి ఒక దశకు వచ్చేవారికి పేతురు వాళ్ళ గ్రూప్ దగ్గరికి వచ్చిండడేమో దేవుడు అక్కడ వాళ్ళు విన్నరేమో ఇదేదో ఉంది వింతగా ఉంది అని చెప్పి వాళ్ళు ఆయన వెంబడించేయండ్రేమో ఆయన మాటకు స్పందించి చూడండి కాబట్టి అక్కడ ఏంటో విధేయత విధేయత చూపించి వాళ్ళు ఏం చేశారు అంటే చేపలు పట్టి వాళ్ళని దేవుడు మనుషులు బట్టే జాలాలు చేసి నన్ను వెంబడించమని చెప్తే వాళ్ళని అక్కడే విడిచిపెట్టి వచ్చేసిండు మీరు చదవిన తర్వాత అధ్యాయం మొత్తం వెంటనే వెంటనే వెంటనే ఎన్నో సార్లు ఉంటుంది అక్కడ అంటే ఏం ఆలోచించలేదు వాళ్ళు సేవా జీవితంలో కూడా అంతే మనం ఏ విషయం కూడా మనం ఆలోచించద్దు ఆయన ఏ రీతిగా చెప్పిండో మనం ఆ రీతి మనం ముందుకు పోతేనే ఉండాలి చూడండి ఆయన పోవటం వల్ల ఎంతో మంది రోగులు దయ్యాలు వాళ్ళు చనిపోయిన వాళ్ళు అందరూ మన ప్రభు కాబట్టి మన సేవలో కూడా అంటే మన ప్రభు ఎట్లా చేసిండో మనం అట్లా చేయాలా ఆ రీతికి మనం చేస్తేనే ఆ రీతిగా మనం ముందుకు పోతేనే మన మన జీవిత విధానం ప్రతి ఒక్క విశ్వాస దేవుని సేవకుడు అదే విధానంగా పాటించినప్పుడు అదంతా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చూడగలం ఆయన ఆయన స్టార్ట్ అయిన కానించి సేవ ఆయన సెలువు మరణం ఈ మధ్యలో ఏం జరిగింది ఎన్ని కారణాలు జరిగింది సైతాను ఆయన శోధించి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఓటమి ఒప్పుకోలేదు సైతాను మళ్ళీ ఈయన శోధిస్తా చెప్పి కొంతకాలం విడిచిపెట్టింది తర్వాత ఎట్లా వచ్చింది శోధన శాస్త్రులు పరిశీలిలాగా యాజకుల రూపకంగా ఆ గొప్ప జనం రూపకంగా భయంకరంగా అనేక విధాలుగా శోధన వచ్చింది ఆయన కానీ అన్నిటిని ఆయన జయించడా లేదా శిలువు ఆయన జయించండు ఎవరికి ఎట్లా సమాధానం ఇవ్వాలా ఏ రీతిగా ఆ వాక్యాన్ని ప్రకటించాలా ఆ ఎన్నో ఉపమానాలు చెప్పిండు వాళ్ళకి అర్థం కాకపోతే ఎన్నీ చేసిండు కదా అవన్నీ మనం చెయ్యగలమా నాకు అనిపించింది అవును ప్రభా ఎందుకంటే పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు అంటే పౌలు దేవుణ్ణి అంత ధైర్యంగా చెప్పిండంటే మన ప్రభుని మనం పోలి నడుచుకోవాలని వాక్యం చెప్తున్నాను కదా కాబట్టి మన ప్రభు ఎట్లా చేసిండు సేవ అట్లా మనం కూడా చెయ్యగలము అనేది నేను నమ్ముతున్నా అట్లా చెయ్యాలంటే ఆయన ఎట్లా చేసిండో నువ్వు ఎక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేసిన సేవ చివరికి ఎట్ట ముగించిందో అది నువ్వు ధ్యానించుకుంటూ పోతా ఉంటే అలాంటి పరిస్థితులు నీకు కూడా ఎదురైతే లోకంలో ఎందుకంటే నువ్వు మృగాల మధ్యలో ఉన్నావు కాబట్టి అప్పుడు నువ్వు ఎట్లా ఆయన విజయం పొందిండో నువ్వు అట్లా విజయం పొందొచ్చు ఆయన పరిచర్ ఎట్లా జాగింది ఎంతో వాక్యం చెప్పిడు ఎంతో మందిని గుడ్డోళ్ళు కుంటూరు బాగా చేసిండు పరలోకరాజు సంబంధించిన విషయాలు చెప్పిండు విన్నారు ఎంతో మంది తెలుసుకున్నారు స్వస్థత బొందిని ఈయన నిజంగా దేవుని కుమారుడు ఈ నిజంగా దేవుడే సాక్ష్యం ఇచ్చిండ్రు ఆ రీతిగా అవన్నీ ఆ చూపించండి మాదిరి మనకి కాబట్టి మన జీవితంలో కూడా ఒకదిక్కడ ఒక దయ్యం పౌలు తన సేవలో పోయేటప్పుడు ఒక దయ్యం మాట్లాడుతుంది నేను ఏ సుప్రభం తెలుసు నాకు సౌలుది పౌలు తెలుసు నువ్వెవరని చెప్పి వాళ్ళకి ఏలు లేదా అంటే మన దేవుని దాస్తులు అనేది సైతాను కూడా తెలుసు అన్నట్టు గుర్తుపడతాయి ఎందుకంటే వీళ్ళు దేవుని దాస్తు లేదా లేదా వాక్యం బైబుల్లో ఆయన బిడ్డల సాక్ష్యం ఇచ్చిండు కాబట్టి మనం కూడా అలాంటి సేవలో మనం ముందుకు పోయినప్పుడే సైతరాజ్యం కోల్చగలం ఎందుకంటే ఈ లోకమంతా మృగాల మధ్యలో ఉంది క్రైస్తవ సంఘం ఈ రోజు మృగాల మధ్య అవి కొట్టుమిట్లు ఆడుతుంది శరలో ఉన్నారు వాళ్ళంతా వాళ్ళకి విడుదల కల్పించారు ఎందుకు దేవుడు మన ఆయన అభిషేకం మనకి ఇచ్చిందంటే అందుకు విధానం పరుశుధాత్మ అభిషేకం పొందుకున్న వృధా చేసుకుంటారు కానీ పరుశుదాత్మ అభిషేకం పొందుకున్న ఎట్లా ఉండాలనేది మనకి తెలిసి మన లోకాసు వార్తలో మనం చూస్తాం లోకాసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్త ప్రకటించాలని ఆయన ఆత్మాభిషేకం నీకు ఎందుకు ఇచ్చిండో నాకు ఇచ్చి నాకు ఎందుకు ఇచ్చి నీకెందుకు ఇచ్చిందంటే సేవకులకి ఎందుకు ఇచ్చిందంటే బీదలకు శువార్త ప్రకటించడానికి తర్వాత ఆయన అభిషేకించిండు తర్వాత చర్యలో వాళ్ళకి విడుదల కల్పించాలా గుడ్డి వారి చూపు తీసుకురావాలా తర్వాత నలిగిన వారిని విడిపించాలా ప్రభుక హిత వస్త్రం ప్రకటించాలంటే సమాధాన జీవితం కొత్త జీవితాన్ని వాళ్ళకి కొత్త జీవితంలోకి వాళ్ళందరినీ నడిపించాలా బానిసత్వం నుంచి ఇవన్నీ మనము ఆయన పర్లోకి రాజ్యమే కదా కొత్త జీవితం అంటే ఆయన రాజ్యంలోనే ఉంటది మనకి అది మనం వాళ్ళని విశ్వాసులకి నడిపించాలి అందుకు దేవుడు మనల్ని అభిషేకించుడు కాబట్టి ప్రతి సంఘాలో మన ఈ విషయాలు మనం చెప్పాల సంఘాలు ఉన్న చెప్పాల ఎంతో విశ్వాసులకు చెప్పాల ముఖ్యంగా యంగ్స్టార్స్ ని బాగా మనం ప్రోత్సహించాలి ఎందుకంటే దుష్టుడు వాళ్ళ మీద ఫోకస్ పెట్టిండు వాళ్ళని పడేయడానికి కాబట్టి ఈ వాక్యము మన ప్రభు ఎట్ల బాప్సం పొంది తన సేవను ఆరంభించి విజయం పొంది సేవ చేసిండు నువ్వు నేను అట్లా చేయాలా అలాంటి సేవ చేయగలం మనం అందుకే ప్రభు అంటాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయి వాటికంటే ఎక్కువ చేస్తా ఉన్నాడు అంటే అంతగా దేవుడు మనకి అంత ప్రాధాన్యత దేవుడు మనకి ఇచ్చాడు మన ప్రభు ఎందుకంటే మనం వల్ల కాదు చేయనికి ఆయన ఆత్మ రూపకంగా మన హృదయంలో ఉండి మనకు కార్యం చేస్తూ ఉంటాడు ఎందుకంటే అభిషేకం లేకుండా ఎప్పుడు మనం సేవ చేయలేం ఇది సంఘాలు ఇది మనకు నొక్కి చెప్పాల సంఘాలలో పరిశుధాత్మ అభిషేకం మీరు పొందుకోండి ఈ యొక్క విశ్వాసులకి ఈ వాక్యం ప్రకారంగా వాళ్ళు మనం ట్రైన్ చేస్తే వాళ్ళు ఎందుకు పడిపోతారు శోధనలో శ్రమలు ఎందుకు పడిపోతారు ధనయామోహం ఎందుకు పడిపోతారు దుష్ట శక్తుల మీద ఎందుకు పీడింపబడతారు కాబట్టి ఎన్నో అధికారాలు దేవుడు మనకి ఇచ్చిండు అధికారం ఇచ్చిండు పవర్ కూడా ఇచ్చిండు మనకి దేవుడు ఆయన ఆత్మశక్తి ఇచ్చిండు కానీ మనమే దాని విజయం పొందలేకపోతున్నాం కాబట్టి ఇది మన సత్యం గ్రహించాలా నేనైతే ఈ రీతిగా అర్థం చేసుకున్నా నాకే చూపించిండు మేము పోయే ప్రాంతాల్లో ఎందుకు ప్రభావ ఈ రీతికి ఉండే ఇది విధానం దేవుడు చూపించుండు నాకు కాబట్టి నేనేం చేయాల ప్రభ అంటే నువ్వు చెప్పుపోయే వాళ్ళకి ఈ రీతిగా ప్రతి సేవకులు ఎట్లా ఉండాలని మన ప్రభు నుంచి మనం నేర్చుకుంటాం కదా శిష్యులు కూడా అంతే కదా ఆయన ఆయన వెంబడించినారు అంటే ఆయన ఏం చెప్పిన బోధ అది వెంబడించినారు ఈ రోజు నువ్వు నేను కూడా మన ప్రభు ఏం చెప్పిండో ఆ బోధను వెంబడించి ఆయన చెప్పిన మాటను వెంబడించి సత్యాన్ని గ్రహించి అనేకులు ప్రకటించాలి అమ్మ ఆయన ఎట్లా మాట్లాడతాడు దేవుడు ఆయన డైరెక్ట్ మాట్లాడారు కదా నీ ద్వారా నా మాట్లాడతాడు ఆయన సేవకుల ద్వారా బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నీ ద్వారా అది మాట్లాడినప్పుడు నువ్వు పోయి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అది గ్రహించుతారు అన్నట్టు కాబట్టి ఆయన రాకడ సమీపం కాబట్టి ఈ సత్యాన్ని మనం ప్రకటించాలి అనేకులకి ఎందుకంటే దేవుని రాకం దేవుని రాజ్యం త్వరగా ఉంది మారుమని స్పందనండి మీ జీవితాలు ప్రభు సమర్పించుకోండి కాలము సంపూర్ణమై ఇప్పుడు మీకు మంచి అవకాశం ఉంది మీరు ప్రాణం ఉన్నప్పుడే మీ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క మీరు తీర్మానించుకోండి అని ధైర్యంగా ఆయన సువార్త చెప్తూ అనేకులు ప్రభుత్వం నడిపించాలా తర్వాత ముఖ్యంగా విశ్వాస సేవకులు ఈ రీతిగా ఈ వాక్యాన్ని పాటించే వాళ్ళకి మనం ఈ సత్యను మనం ప్రకటించినప్పుడే వాళ్ళు సేవా జీవితాలను కొనసాగించుకుంటా ఉంటారు ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ మనం పడిపోవాలి దేవుని ఆత్మ అభిషేకం లేకపోతే ఖచ్చితంగా మనం పడిపోతాం అభిషేకం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు బైబుల్ చాలా మంది కాబట్టి ఎందుకు పడిపోయినారు అనేది మనకు తెలుసు అక్కడ ఉంది వాక్యం రాయబడింది కాబట్టి ముందే రాయబడేది కాబట్టి మనం ఏం చేయాలో చూసి జాగ్రత్త బహు జాగ్రత్తగా మనం ఉండాలి మనకి ఇచ్చిన కృపావారాలు గిఫ్ట్స్ వాటి ఆయన మైమ కొరకు వాడుతూ ప్రతి మన ప్రభుని మైమపరచాలి మనలో ఏం లేదు గొప్పతనం మను ఒక పురుగు లాంటి వాళ్ళం ఒక పనికిరాని పాత్ర లాంటి వాళ్ళం అయినా గానీ ఆయన తన చేయి పెట్టి మనల్ని ఆయన పాత్రగా వాడుకోని అంటే ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చిండు ఆయన కృపనే కదా మనం రక్షింపబడ్డం అంటే మనలో ఏం లేదు కదా కేవలం ఆయన కృపనే ఆయన మరణం ద్వారా మనం రక్షించుకున్నాడు అంత గొప్ప దేవుడు మన ప్రభు అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చిండు అలాంటి ధన్యత మనకి ఇచ్చిండు ఒక సేవకులాగా రాజు లాగా దేవుడు మనం తయారు చేసిండు ఈ సత్యాన్ని మనుషులు తెలియక ఇంకా ఆ ఉంటారు కాబట్టి క్రైస్తవ సంఘాల్లో అనేక ప్రాంతాలు వెళ్ళి ఈ వాక్యాన్ని మనం వాళ్ళు ప్రోత్సహించాలా ఈ సత్యంలో నడిపించాలా అలాంటి కృప ప్రభు మన అందరికీ నడిపించాలని ప్రార్థిద్దాం పరిశుద్ధి రఘవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినా ప్రవ్వా ఈ యొక్క మధ్యకాల మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించినారు నీకెంతో వర్ణాలు ప్రవ్వా ఎవరికి లేని మీరు మాకు అనుగ్రహించడం మీరు ఏ రీతిగా ప్రవ్వానైనా మీరు ప్రవ్వా అరణ్యంలో కొనుకోబడినప్పుడు ఓ ప్రభావైనా మీరు శోధింపబడ్డప్పుడునైనా ఏ రీతిగా ప్రభావ మీరు సైతం మీద విజయం పొందినారు అదే రీతిగా మేము కూడా విజయం పొందాలా ఆ అడవి ముగాల మధ్య కూర ముఘాల మధ్య మీరు ఉన్నారు అయినా కానీ ప్రభావ మీరు మీద విజయం పొందినారు మీ బిడ్డలమైన మేము కూడా విజయం పొందాలా ప్రభావ ఎందుకంటే మేము మీ బిడ్డలం ప్రభావ మీరు రక్తం పెట్టి కొనుక్కున్న కాబట్టి నైనా మీ అధికారం ఇచ్చిన మీ శక్తి కూడా మాకు ఇచ్చినారు నాయన మేము వాడుకోవాలా అనేకలకు బీదలకు శువార్థ పకడించాలా చెరలు ఉన్న వాళ్ళని బయట తీసుకొని రావాలా గుడ్డి నలిగిన వారిని బలపరచాలా ఓ ప్రభా వాళ్ళ బానిసత్వం నుంచి కొత్త జీవితంలోకి కొత్త నూతన జీవితంలోకి మేము నడిపించాలి ఇంత వస్తువులు మేము ప్రకటించాలా అలాంటి అభిషేకం నైనా ఐదు రకాల అభిషేకం ఉన్నట్టు మేము అక్కడ చూస్తున్నాం ప్రభావ కాబట్టి ఆ సత్యాన్ని మేము గ్రహించాలా ప్రభావ నైనా మేము విజృంభించి మీ వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి సేవలను నడిపించండి ఆరాధనలో పాల్గొనే బ్రదర్స్ అందరు మీరు ఆశ్రవించండి నూతనంగా అభిషేకించండి ప్రతి అవసరాలకు మీరు తీర్చిన వాళ్ళ పరిసరలు మీరు ఆశ్రదించండి ఇంకెంతమంది రాలేదు వాళ్ళ కుటుంబాలను కేవిపిఎం గ్రూప్ బ్రదర్స్ ఇస్తారు అందరి కుటుంబాలు మీరు బలపరచండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాసిన పెట్టుకోండి ఇది దినవంతా మీరు మాకు సాయి నడిపించి సురక్షితంగా మమ్మల్ని ఇంటి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావా ఈ రోజు సాయంత్రం మీటింగ్ అంతట్లో మీరే మహమని అందమని మీరు ఆ కొరకు మళ్ళీ అందరిని సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామూన ప్రాదిష్టం తండ్రి ఆ వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వాక్యం మహిళల నీరు కల్టి ఫలింపు దేయండి అందక శక్తులు మీరు ఆజ్ఞాపించండి ప్రభా దేవామికి ఎంతో లెక్కలి వందనాలు ప్రభా మీరు ఎలా చేసారో ఈ లోకంలో సేవామి మాట్లాడనే ఉండాలా ప్రభా అవును ప్రభా పావులు అన్నాడు ప్రభా మేం క్రీస్తున్ పోలిని నడుచుకున్నా అన్నాడు ప్రభా అలాంటి సాక్ష్యం మేము కూడా పొందుకోవాలి ఈ లోకంలో అదేవా మీరు అలాంటి అభిషేకం మాకు దయచేయండి వరాలు ఫలాలు చేస్తాం ప్రభా ఈ లోకంలో మీరు ఎలా ప్రభా అన్నిటిని పొందుకొని దేవ విజయాన్ని పొందుకున్నారో ప్రభా మేము కూడా అలానే విజయం పొందాల ప్రభా మీ నామం మహిమార్థమై ప్రభా మీ సహాయంతో ప్రభా మీరే మాకు దయచేయండి సేవలు అభిషేకించండి బలంగా వాడుకోండి మీరు మహిం పొందమని దేశాన ప్రార్థనం ఆ మెయిన్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబిం కుప్పని ప్రదర్శిస్తున్న కుటుంబాలకు అందరికి సదాకాలంతో ఎన్నుగాక ఆ